అది కూడా స్వార్థమే కంటిన్యూటీ నా వంశము కంటిన్యూ అవ అవ్వాలి దానికోసం కొడుకు కావాలి అంటే మీరు సంతానాన్ని మనం ఒక పర్సనల్ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటున్నావా లేదా సంతానంలో కూడా ప్రేమ కాదు బాధ్య సంతానమునందు ప్రేమ కాదు అడ్వాంటేజ్ పర్సనల్ అడ్వాంటేజ్ అక్కడ కూడా వీడు బిజినెస్ చేయడం మొదలు బిజినెస్ అవతల వాడి మీద బిజినెస్ చేసుకున్న వాడి మీద వీడికి ప్రేమ ఏమైనా ఉంటుందా అరే భార్య పిల్లల మీద లేని ప్రేమ బిజినెస్ కస్టమర్ మీద ఎందుకు ఉంటున్నాయి అయినా కూడా ముఖానికి లేని నవ్వుని అతికించుకుని మాట్లాడుతుంది ఫోటో తీసుకున్నా నవ్వండి అంటే నవ్వుతారు ఎందుకని నవ్వు రాకున్నా ఫోటో నవ్వుతారు ఆ రకంగా ఈ కస్టమరు సార్ ఇది ఎంతండి ఖరీదు అని అడిగితే వీడిని నవ్వు తెచ్చి పెట్టుకుని నవ్వుతాడు వాడు కొంటాడని అనిపించేంత వరకు నవ్వుతాడు ఇంకా వీడు కొనడు అంటే నవ్వడం మానేస్తాడు ఇంకా నవ్వుతే ఇంకా అది వేస్ట్ చేసుకో మీరు ఏమైనా చూడేం కావాలో చూడాలి ఇంకో చూడకపోతుంది కాబట్టి బిజినెస్లో ప్రేమ అసలు వినేలేదు సో మనకి ప్రేమించడం అనేటువంటి ఆ కళ అది ఆర్ట్ దాన్ని మనం నేర్చుకోవాలి అది లేదు మనలో మనం చాలా సంసారంలో పడిపోయాం చాలా ఎకనామిక్ అండ్ సో ఎకనామిక్ అండ్ క్యాల్క్యులేటింగ్ యానిమల్స్ కింద తయారయ్యాయి యానిమల్ అంటే నా అభిప్రాయం పశువులను కాదు ఇంటిటీ ప్రేమ అన్నది ఎక్కడుంది ఇప్పుడు కట్నం కోసం దెబ్బలాడుతున్నాడు అంటే ఏం ప్రేమ ఉన్నట్లు దాన్ని ప్రేమ ఏదో కొని పెళ్లికి ముందు ఏదో ఏడ్చేడు కట్నం ఏదో కొంత చూసుకున్నాడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడైనా ప్రేమించడం మొదలు పెట్టాలి కదా ఇంకా అదిగో నువ్వు కట్నం ఇవ్వలేదు నేను ఆయన కట్నం ఇవ్వలేదు అంటే అది ప్రేమ ఎలా అవుతుంది తనివ్వ సో మనకి ప్రేమించటం కూడా అభ్యాసం చేసుకోవాలి ఇంట్లో రహస్యం ఉండదు ఎవడు ఇంట్లో ప్రేమించగలుగుతాడో వాడే వీధిలో కూడా ప్రేమించగలుగుతాడు నెంబర్ వన్ ఎవడు వీధిలో ప్రేమించడం ఎరగడో వాడు ఇంట్లో కూడా ప్రేమించలేదు చాలామంది ఏమనుకుంటారంటే మేము బిజినెస్లో పక్కాగా ఎకనామిక్గా క్యాల్కులేటెడ్గా ఉంటాము కానీ ఇంటి దగ్గర అంతా ప్రేమే అనుకుంటా తప్పు బిజినెస్లో అలా ఉన్నవాడు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటాడు ఎట్ వచ్చి ఇంటి దగ్గర ఏమైపోతుందంటే ఆసక్తి ప్రేమని భ్రమపడుతూ ఉంటాడు ఇప్పుడు బిజినెస్ చేసే సందర్భంలో ఆ బిజినెస్ కస్టమర్ మీద వీడు కర్తెసి ఆధారము ప్రేమ చూపిస్తాడో చూపించాడా ప్రేమ ఆధారము చూపిస్తాడా చూపించాడా ఆ ప్రేమ ఆధారము యథార్థమా బిజినెస్ కోసం తెచ్చిపెట్టుకున్నవా బిజినెస్ కోసం తెచ్చిపెట్టుకున్నవే కదా ఇంటి దగ్గరకు వస్తాడు ఇంటి దగ్గర వీడు భార్య మీద చుట్టి పిల్లల మీద చుట్టించేది ప్రేమ యథార్థము అని మనం వాడు కూడా అలాగే అనుకుంటున్నాడు ఎలా అవుతున్నాయి బిజినెస్లో తెచ్చిపెట్టుకున్నట్టుగానే ఇక్కడ కూడా తెచ్చిపెట్టుకుంటాడు ఏంటో అక్కడికంటే ఇక్కడ కొంచెం లోతుగా ఉండడం చేత ఇది వేరు ఇది వేరని అనిపిస్తుంది కాబట్టి ప్రేమించటం అనేది నేర్చుకోవాలి దాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న నేర్చుకోవాలి మీరు నేను ఇలాగే చెప్తే ఏదో ఏదో ఏదో ధోరణులు ఆయన ధోరణి అలా చెప్పాడని మీరు అనుకోద్దు ఒక మొక్క ఓ చెట్టు ఓ కాయ ఓ పువ్వు ఓ పక్షి ఒక గాలి నల్లని గాలి విచ్చుట ఇలాగంటే ఆ ప్రకృతిలో ఉండే చిన్న చిన్న శబ్దాలు చిన్న చిన్న కదలికలు చిన్న చిన్న ప్రాణులు సీతాకోక చిముక ఇటువంటి వాటిని మీరు ప్రేమించటం అభ్యాసం చేయాలి అప్పుడు క్రమంగా మీ హృదయంలో ప్రేమ వికసిస్తుంది ఆ వికసించిన ఏ హృదయం మీ ప్రేమ వికసించిన హృదయంతో భార్యని పిల్లల్ని చూస్తే వాళ్ళు ఇంకో రకంగా కనపడతారు ఇంతకుముందు కనపడ్డట్టుగా పర్సనల్ అడ్వాంటేజీ యాంగిల్లో కాకుండా ఇంకో యాంగిల్లో కనపడతాయి పర్సనల్ అడ్వాంటేజ్ యాంగిల్లో ఎంతసేపు నామరూపాలే కనపడతాయి షీఈస్ మై వైఫ్ అనే కనపడుతుంది షీఈ్ మై వైఫ్ అనే కనపడుతుంది అలా కాకుండా ప్రేమ నిండిన హృదయంతో చూసినప్పుడు షీఈ్ ఎ పర్సనల్ ఇండివిజ్యువల్ తనకంటూ ఆకాంక్షలు ఉన్నటువంటి ఒక యువతి నా నుండి కొన్ని అపేక్షలు ఉండుంటాయి ఆవిడకి ఆ అపేక్షలను పూర్తించడం నా ధర్మం దాంట్లో దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ గివింగ్ నాట్ ఇన్ టేకింగ్ అని పూర్తి మార్పు వచ్చేస్తుంది ఆ చూసి పద్ధతిలో మార్పు వస్తుంది అప్పుడు మీరు ఆ అమ్మాయియందు ఆ భార్య ఎందు అంతకుముందు మీరు చూడనివి ఎన్నెన్నో మీరు దర్శించగలుగుతారు పిల్లలు కూడా అంటే మార్కులు తక్కువ కాబట్టి చెడముడా తిట్టడాలు ఉండవు మార్కులు తక్కువ వచ్చినా చదువుకో అన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్ధరించింది ఏమిటి మీకు తక్కువ ఏమిటి చదువుకోమో చదువుకో ఏం పర్వాలేదు అని ప్రోత్సాహం చేస్తూ చదివించే ప్రయత్నం చేస్తూనే మార్కులు తక్కువ వచ్చిన కారణంగా విసుక్కోవడం తిట్టుకోవడం తన్ను తిట్టుకోవడం వాడిని తిట్టడం అలాంటివి ఉండవు ఆ దృష్టి మారిపోతుంది అప్పుడు దేవాలయానికి వెళ్తే ఆ దేవుడి మీద ఆ దేవుడు ఇంకో రకంగా భాషిస్తాయి సర్వాత్మని ప్రీతి ఐ హోప్ ఐ ఇప్పుడు కనలేదు మెసేజ్ అది భక్తి అంటే ఆ ప్రేమ ముందు ప్రేమని నేర్చుకోవాలి శ్రీరామకృష్ణుడు వారు అనేవారు భక్తి రెండు రకాలు వైధీభక్తి రాగభక్తి వైధి భక్తి అంటే ఏమిటి చెప్పాను కదా ఫోటో పెట్టుకుంటాడు సామగ్రి అంతా ఏర్పాటు ప్రసాదం పకడ్బందీగా చేస్తాడు ప్రసాదం దగ్గర ఏం కాంప్రమైజ్ కావడు రత్నసింహాసనం సమర్పయామే అక్షతలు వేస్తాడు వస్త్రాంధారయామే అని ఆ పత్తిని ఇలా చుట్టి ఇలా ముద్ద కింద చేసి వసే వస్త్రయుగ్మం సమ రెండు పైగా ఒకటి కూడా కాదు వస్త్రయుగ్మం జంట వస్త్రయుగ్మం సమర్పయామే రెండు రెండు పత్తి ముద్దలు అలా పెడతాయి నైవేద్యం అని నైవేద్యం సమర్పయామే అని నైవేద్యం అంట అలా వస్తాయి సామర్థ్యం వడలు గూరెలు అన్నీ వస్తాయి మేము పోనీ అక్కడ నైవేద్యం అది అంతకుముందు క్లుప్తం చేసినట్టుగా ఇక్కడ కొంచెం వరి నూకతోటో లేకపోతే గోధుమ నూకతోటో ఏదో పలహారంలాగా చేసి నైవే అనార్చు కదా అలా నెయ్యి బాగా దిట్టంగా వేసి అన్నీ తయారు నైవేద్యం ఎందుకంటే హీఈ్ వెరీ ష్యూర్ ఈ నైవేద్యం ఎక్కడికి పోదు అదంతా మండే వెరీ ష్యూర్ కాబట్టి దీన్ని చాలా శ్రద్ధగా బాహ్యం ఉన్నది కర్మను ఆచరిస్తాడు దీనికి వైధి భక్తి అంటే విధి విధానం అంతా కూడా విధి విధి విధానం అంతా కూడా పకడ్బందీగా చేస్తాడు తూర్పు కూర్చోమంటే మీరు సపోజ్ ఇది తూర్పు అనుకోడు కొంచెం ఇటు కూర్చో సరిగ్గా కూర్చోం ఇటుకెట్టు కూర్చో తూర్పు కూర్చో ఈశాన్యం కూర్చున్నావు ఏమిటంటాయి పోశాన్యం అయితేనే తూర్పు అయితేనే అక్కడికి అక్కడే కదా అంటే అలా కుదరదు కరెక్ట్గా కూర్చోవాలి ఆచమనం చేయి ఆజమనం ఆచమనం చేసేప్పుడు ఈ చేతులు రెండు ఈ మోకాళ్ళకి బయట ఉండకూడదు అంటే ఇలా తీసు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఈ మోకాళ్ళ లోపల ఉండాలి ఇక్కడకిక్కడ అంటే ఎన్ విధి ఎంత ఎంత సిస్టమో ఈ చేతులు ఇలా ఉండాలి మోకాళ్ళకి లోపల ఎప్పుడైనా మీరు ఆచమనం చేసినప్పుడు చూసారా అంతవరకు ఇలా కూర్చుంటాడు ఆచమనం అని కనుకొని అయిపోతాడు ఎందుకంటే ఈ రెండు చేతులు మోకాల లోపల విధి ఒకసారి నేను ఆచమనం చేస్తున్నాను పిలక ముడి లేదు పిలకుండేది ముడి లేదు ముడి లేకపోతే ముడి లేకుండా ఆచమనం ఏమిట్రా ఓసారి మళ్ళీ వెంటనే ముడి వేసుకున్నాను ముడి వేసినప్పుడు ఆ ముడి కొనలు కనపడకూడదు అలా ఉడియాలి స్త్రీలు జడ వేసుకుంటారు ఇప్పుడైతే మానే స్థైలు పాశ్చాత్య స్థైలో వచ్చింది కానీ ఒకప్పుడు కొంచెం పాత పద్ధతిలో ఉన్న వాళ్ళు జడ వేసుకుంటారు ఆ జడ వేసుకుని జడ చిగురిని రెబ్బను పెట్టుకుంటారు ఇప్పుడు రెబ్బను పెట్టుకుంటున్నారు ఒకప్పుడు అరటి తడప అరటి వారు అరటిది చెల్లది అడిగట్టుకులు ఇప్పుడు రెబ్బలు పెట్టుకుంటున్నారు ఎందుకో తెలిసిన కొనలు కనపడకూడదు విధి ఇంతలా విధిగా చేస్తాడు భక్తి హృదయంలో డొల్లా ఏమీ ఉండదు దీన్ని వైధి భక్తి అంటారు ఆరంభంలో అలా ఉంటుంది ఆరంభంలో అలా ఉండాలి దట్ ఈజ్ అవ్ పర్ పర్సన్స్ టు గ్రో బట్ రాగభక్తి అంటే విధి మీద ఫోకస్ తగ్గుతుంది విధి మీద అనాదరం వస్తుందని కాదు విధి మీద శ్రద్ధ ఉండదని కాదు విధి మీద ఫోకస్ ఉండదు ఫోకస్ తగ్గుతుంది క్రమంగా అన్ని జారిపోతాయి ఇంకేం మిగులుతుందంటే పూర్ణమైన ప్రేమ మిగులుతుంది అదిగో అదిభక్తి అదిభక్తి శ్రీకృష్ణుడు అనగానే హృదయంలో ఒక ఆనంద అనుభూతి కలుగుతుంది ఒళ్ళు జలధరిస్తున్నారు అది భక్తి కానీ మళ్ళీ ఇంకో దీంట్లో ఇంకో రహస్యం ఉంది భక్తి పేరుతో గిమిక్స్ చేయకూడదు గిమిక్స్ అంటారు భక్తిని ప్రకటించే ప్రయత్నం చేయకూడదు దంభం అయిపోతుంది మళ్ళా చూడండి ఎంత శాస్త్రంలో ఎంత లోతుగా విమర్శలు చేసి పెడతారో దురదృష్టం ఏమంటే మీకు సమాజంలో ఇక్కడ చెప్పిన దోషాలన్నీ అక్కడ గుణాలుగా స్వీకరింపబడుతూ ఉంటాయి అది పెద్ద దోషం సో దంభం ఉండకూడదు ప్రకటించకూడదు నేను భక్తుణ్ణి అన్నాడంటే దంభం అయిపోతుంది చాలా కాషస్గా ఉండాలి అధ్యాత్మ రంగంలో అధ్యాత్మరంగా ఉంటే కమర్షియల్ ఎఫ్ఐఆర్ కాదు ఏమీ కామర్స్ కాదు ఇదేమీ Uh, very deeply understood. I don't know what to do at that level. Uh, growth, uh, it is endless growth. Uh, growth is equal to the expansion of its scope. Hunt. Anyway, people who want to be in India, who want to be in India, who want to be in India, who want to be in India, who want to be in India, లో కొన్ని భావాలు విశ్వాసాలు అవే ఉంటాయి తప్ప ప్రేమ ఉండదు ఈ దేవుడికి ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది అంటాడు తప్ప ప్రేమ ఉండదు దేని మీద ఉండదు ప్రేమ ఆ పూజ చేయించి వాడి మీద ఉండదు దేవుడి మీద ఉండదు ఏదో ఆ దేవుడికి ఆ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది ఏమి ఆలోచన అది అలాగంటే ఆలోచనలో ఉంటాడు తప్ప ప్రేమ ఉండదు ప్రేమ ఉన్న చోట ఈ లాభం వస్తుంది ఈ లాభ నష్టాలు లెక్కలు ఉండవు ప్రేమ ఉన్న చోట అది చాలా విలక్షణమైనటువంటి అప్రోచ్ అటువంటి అప్రోచ్ అలవాటు చేసుకుని దానిని ఈశ్వరుని వైపు ప్రసందింపజేసినప్పుడు దానికి భక్తి అంది అటువంటి భక్తిని మీరు అలవర్చుకుంటే ఆ పరమ పురుష సకల జగత్తును సప్తాస్ఫూర్తుల రూపంగా నింపుతూ ఉండేటువంటి ఆ పరమాత్మ సర్వాత్మ అంటారు సర్వాత్మయైన భగవాను భగవానుడు మీకు దొరికిపోతాడు యు సీహిమ్ యాజ్ ఆత్మ సో అది భక్తి అంటే పురుషస్వ పరపాథ భక్త్యభ్యూ భక్తి అనగానే మీరు వెంటనే ఈ సకామ భక్తి మాత్రం కాదు తు ఈ ఆ కోరిక ఆ పూజేస్తే ఈ కోరిక నో నాట్ దాట్ అనన్య అన్యము నెరుంగని భక్తి అని అనువాదం చేశారు అనన్యభక్తి అని భాగవతంలో వచ్చిన దాన్ని పో పోతనామాత్యుడు అన్యము నిరుంగని భక్తి అన్యము ఇతరమును తెలియని ఇతరమును గుర్తించని భక్తి అనన్యభక్తి ఈ అనన్య అనే పదాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చూడండి అన్యము లేదు ఎలాగంటే అంటే అన్యము ఎలా ఉంటుందో తెలుసుకుని దాన్ని నెగేట్ చేయటమే అనన్య అంటే నెగిటివ్ వర్డ్ కదా పాజిటివ్ వర్డ్ కాదు అన్యము ఉన్న సందర్భాన్ని పట్టి దాన్ని పట్టుకొని దాన్ని కట్ చేస్తే అనన్యమవుతుంది ఎలాగంటే ఓ దేవా నేను నిన్ను భక్తి చేసుకున్నాను పూజ చేసుకున్నాను కాబట్టి నీవు నాకు ధనముని ఇమ్ము అన్నారు అనుకోండి ఇప్పుడు వీడికి దేవుడికి మధ్యలో అన్యము వచ్చి చేయిందా లేదా ధనము అది అది ఉండకూడదు ఓ దేవా నేను నేను పూజ నాకు సంతానముని ఇమ్ము సంతానము అంటే అన్యము వచ్చింది కదా అది భక్తి అది ఈ భక్తి కాదు అది భక్తే వైధి భక్తిలో పడుతుంది సకామ భక్తిలో పడుతుంది ఇక్కడ చెప్తున్న అనన్యభక్తి మాత్రం కాదు అన్యము ఉండరాదు అంటే కామనలు లేని భక్తి నిష్కామ భక్తి అనన్యభక్తి అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అన్యము లేని భక్తి అంటే కొంతసేపు ఈశ్వరుడు మీద భక్తి చేస్తాం మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఇటు ప్రపంచము ఉంటుంది అటు ఈశ్వరుడు ఉంటాడు రెండూ ఉంటాయి శ్రీరామకృష్ణుడు వారు అన్నారు ఏగ ఉంటుంది చూసారా ఏగ ఏం చేస్తుందంటే ఓసారి లడ్డూ మీద వాళ్ళుతుంది ఇంకోసారి పేడకొప్ప మీద వాళ్ళుతుంది డంగ్ హిల్ అన్నారా అందుకోసం నేను అనువాదం అలా చేశాను ఇంకోసారి బయట చెత్త చెదారం ఉంటుంది చూడండి చెత్త అంతాకి వస్తూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళ సర్కిల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళుతుంది అక్కడ వాయు కొంతసేపు అక్కడ విహరిస్తుంది ఈగా విహరించి మళ్ళీ ఇటు వస్తుంది ఇక్కడ లడ్డూ లాంటిది ఎవరో పెట్టుకుని ఉంటే దాని మీద వాళ్తుంది సో సో అలాగే వీడు ఈ భక్తుడిని అంటాడు ఓసారి దేవుడు ఇంకోసారి సంసారం ప్రాపంచిక అలా ఉంటే అది అన్యము వచ్చేసింది కదా మరి అనన్యభక్తి ఎలా ఉంటుందో తెలుసిన ఈశ్వరుడు మాత్రమే సత్యము ప్రపంచము నామరూపములు మిథ్య కాబట్టి జగన్మిథ్యాత్వ నిశ్చయంతో కూడిన ఈశ్వరుని ఎందలి అనురాగమే భక్తి ఒకసారి అర్జునునికి నేను నీకంట నాకంట నీ గొప్ప భక్తులు వేరే వాళ్ళు లేరు అనే అహంకారం కలిగింది ఇది భక్తి చెప్పే ఉంటాను ఇలాంటివి చెప్పినా మళ్ళీ ఇంకోసారి కొత్త వాళ్ళు ఎవరు ఉంటారు కదా సముద్ర తీరాన ద్వారకలో నడుస్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడు అర్జునుడికి ఇక ఈ పిల్లలు ఉన్నట్టు వీళ్ళకి ఈ కథలు బాగా ఉపయోగపడతాయి నేను తెలుస్తోందా నేను చెప్తున్నా నీకు తెలియట్లేదు ఇప్పుడు మళ్ళీ విను అర్జునుడు శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో బీచ్లో నడిచి వెళ్తున్నారు తెలుస్తుందా విను నడిచి వెళ్తుంటే హే కృష్ణ నీకు చాలామంది భక్తులు ఉండుంటారు నా అంత గొప్ప భక్తుడు ఎవడైనా నీకున్నాడా అని అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగితే మరి గర్వం కదా ఆ గర్వాన్ని భంగం చేయాల్సిన పని శ్రీకృష్ణుడు చేయాలి దేవుడు గర్వభంగం చేస్తూ ఉంటాడు సో సరే కానీ నువ్వు చాలా గొప్ప భక్తుడివే అని ఇంకా నడుస్తూ ఈ లోపల అక్కడ గుడిసు ఉంటుంది ఏమిటి సముద్ర తీరాన్ని గుడిసేమిటి అని అనుకుంటారు అనుకుని శ్రీకృష్ణుడు అంటాడు పొనాదేవిటో చూసినా అంటాడు ఆయన బయట నిలబడతాడు అర్జునుడు లోపలికి వెళ్తాడు అక్కడ ఒక గోపిక ఉంటుంది ఆ గోపిక శ్రీకృష్ణుని ఫోటో ఉంటుంది అది ఫోటో విగ్రహం ఆ పూజాది పూజ చేసినట్టుగా పుష్పాన్ని వేసినట్టుగా కూడా ఉంటుంది ఆమె చక్కగా ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటుంది ఆ పక్కనే శ్రీకృష్ణ విగ్రహానికి పక్కనే పొడవాటి కత్తి అప్పుడు అర్జునుడు ఏమా నేను చూస్తే చాలా భక్తురాల్లో ఉన్నావే శ్రీకృష్ణ భక్తురాల్లో ఉన్నావు కూడా పైగా నేను శ్రీకృష్ణ భక్తున్నాయి కాబట్టి నువ్వంటే నాకెంతో ప్రేమ కలుగుతోంది అవును ఆ కత్తి ఏమిటి పక్కన దేవుడు బొమ్మ పక్కన కత్తి ఏమిటమ్మా కత్తితో నువ్వేం చేస్తావు ఆ కత్తి అంటే మామూలు కూరలు దొరుకునేది కాదు రాజును యుద్ధం చేసే కత్తి దాంతో నువ్వేం చేస్తావు అని అడిగాడు అడిగితే ఒకని కనపడితే నరికేయడం కోసం పెట్టాడు అంటే ఆశీర్వదత ఏమిటి భక్తురాలు గోపిక పెద్దామే ఎవరినో ఒకని నరికేయడం కోసం కత్తి సిద్ధంగా పెట్టుకున్నాడు సిద్ధంగా ఎవడమ్మా అంత ద్వేషం ఏమిటి వాడి మీద ఎవడమ్మా అని అడుగుతారు ఇతను అర్జునుడని తెలియదు అవిడికి కొత్తగా చూశాడు ఉలిక్కుపడి నేను అర్జునుడిని చెప్పడం మానేసి ఎందుకు అర్జునుడి మీద నీకు ద్వేషం ఏమిటి అని అడుగుతాడు శ్రీకృష్ణుని స్నేహితుణ్ణి అంటాడు ప్రేమే కలవాడిని అంటాడు భక్తుడిని కానీ శ్రీకృష్ణుణ్ణి వాడుకున్నాడా స్వార్థం కోసం వాడుకున్నాడా తన రథాన్ని నడపడం కోసం సారథగా చేసుకున్నాడు కదా ఆ యుద్ధంలో వాళ్ళందరూ కొట్టిన దెబ్బలు శ్రీకృష్ణుడికి తెగిలేయలేదా అర్జునుడి మీద వేసిన బాణాల్లో కొన్ని వెళ్ళి కృష్ణుడికి తెగిలేయలేదా ఆయనకు కూడా రక్తాలు కాలి గాయాలు తగ ఆయన కట్టుకొట్టు కట్లు కట్టుకునేవాడు గాయాలు తగిలిన వాటికి యుద్ధం అయిన తర్వాత భీష్ముడు శ్రీకృష్ణుడిని నీ నీ స నా సత్తాయుడితో ముసలాడని లెక్క చేయకుండా ఉన్నావేమో అని శ్రీకృష్ణుడిని రక్తాలు ఓడిట్లా కొడతాడు ఆయనకు ఒళ్ళు వండి అర్జునుడిని నిన్ను చంపలేదు నేనే చంపుతాను నేను నేను చెప్పేసి ముందుకు వెళ్తాను దెబ్బలు తినడా లేదా ఇదే ఇన్ని దెబ్బలు తింటుంటే నువ్వేం చేశావు అసలు నీకు రథం నడపడానికి కృష్ణుడు తప్పించి వేరే దొరకలేదా ఏమిటి నీ ప్రేమ అదే ప్రేమ అంటే నీ సొంతానికి వాడుకోవడం ప్రేమ నీ అర్జునుడు అంచేతనే పెట్టాను అక్కడ కట్టే అర్జునుడు ఎప్పుడైనా కనపడితే వాడి తల నరికేయడం ఖాయ అని చెప్పి అప్పుడు అమ్మా నీ భక్తి చాలా గొప్పది అని దాన్నం పెట్టి బయటకు వచ్చేస్తాడు ఏం మాట్లాడుకున్న బయటకు వచ్చేసి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి నేను నా భక్తి చాలా తక్కువది నా గర్వము పోయినది అని అంట కాబట్టి ఏ భక్తిలో ఇతరము ఉండదు ఒకటే ఉంటుందంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని మీద ప్రేమ ఇంకేముండదు అంటే జగత్తు జగత్త ఉందండి మిథ్యండి అది దాంతో సత్యం ఉంటే కదా ఈశ్వరుడే సత్యం ఈశావాస్యమిదము సర్వం అటువంటి భక్తికి అనన్యమైన భక్తి అని చెప్పి ఇది అనన్య రెండవ అర్థం ఇంకా మూడవది మూడవది ఏమిటంటే ఇప్పుడు భక్తి చేసే సందర్భంలో భక్తుడు దేవుడు రెండు ఉంటాడు కానీ ఈ రెండే సత్యము ద్వైతమే సత్యము అని కనుక భక్తి చేస్తే అది ఆ భక్తిలో పెద్ద లోటు లోటే కాదండి ఈ భేదము ఎంత తప్పు అంటే అది అది భక్తి కూడా కాదు చాలా తప్పుది మహా అపరాధం కూడా తగిన భక్తి యథార్థమైన భక్తి ఇప్పుడు ఈ భక్తి చేసే సమయంలో నా ఎందు అజ్ఞానం ఉండబట్టి దేవుడు వేరుగా నేను వేరుగా ఉన్నట్లుగా భాషిస్తున్నమాట వాస్తవం ఎప్పటికైనా ఈ భక్తి ఫలించి ఆత్మజ్ఞానము కలిగి నేను ఈశ్వరుడిలో విలీనమవుగా కాటితో ఈ భక్తి చేస్తున్నా అది అనన్యభక్తి ఇతరము అంటే డివిజన్ లేని భక్తి దీన్ని భగవాన్ శ్లోకం అవుతుంది సరిగ్గా భావాన్ని ప్రకటించే శ్లోకం ఒక దేశ ఆయన ఏమంటారంటే సోహమిత్యా భేదభావనా సోహమిత్యసౌ భావనాభిద పావనీ మత ఉపదేశసారం వాక్యాలు భేదభావన కంటే అంటే భేదముతో కూడిన భక్తి కంటే అభిద భావన భావనాభిద అంటే అభిద భావన భేదముతో కూడిన భక్తి పావనీ పవిత్రమైనది మత ఆ భక్తి ఎలా ఉంటుందో తెలుసిన సోహమిత్యసౌ ఆ భక్తి సోహం రూపంగా ఉంటుంది ఆ పరమేశ్వరుడు నా నా ఆత్మరూపుడుగా ఉన్నాడు శివోహం శివోహం అది భక్తి నమశివాయ భక్తి ఆ నమశివాయ భక్తి పూర్ణమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది శివోహం నమశివాయ దేని శివోహం కొరకు ఆ ఉండే నమశివాయ ఫైనల్ ఇంకా శివోహం అనేది ఏదీ లేదు అలా కాదు నమశివాయ ఉంది శివోహంలోకి వెళ్తాము భక్తి అంటే ఏమిటో తెలుసు యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఈస్ భక్తి ఇప్పుడు నేను నా భార్య వేరు వేరుగా ఉన్నాము కానీ వాస్తవంలో వేరుగా లేము అది నేను నా భార్య వేరువేరుగా ఉన్నాము వేరువేరుగానే ఉంటాము ఆమె అకౌంట్ ఆవిదే నా అకౌంట్ నాదే ఆమె జీవితం ఆమె ఆవిదే నా జీవితం నాదే అది భక్తిలో అది ప్రేమ ఎలా అవుతుంది అది ప్రేమ కాదు దాన్ని కోఎగ్జిస్టెన్స్ అంటారు మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ అని చాలామంది ఆసక్తిని ప్రేమగా మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ అంటే పరస్పర ప్రయోజనమును సిద్ధింపజేసే కలిసి జీవించుట దానిని ప్రేమగా భ్రమపడుతూ ఉంటారు అది ప్రేమ కాదు దాంట్లో అంటే ఎంతో ప్రేమ తప్పదు వీడి స్వరూపం ప్రేమ కనుక ఎంతో కొంత ప్రేమ అది స్పిల్ అవుతూ ఉంటుంది ప్రతి దాంట్లో వీడు ఎంత కాదనుకున్నా వచ్చి ఉంటుంది ఎందుకంటే వీడు పూర్ణ యథార్థంగా ప్రేమస్వరూపుడు కనుక వస్తువు అటువంటి భేదభావన లేని భక్తి కాబట్టి అనన్యమైన భక్తి చేత ఆ పరమాత్మ లభిస్తాడు కరతలామలక ఏమీ సందేహం లేదు పరమాత్మని పొంది వీడు జ్ఞానస్వరూపుడై జీవన్ముక్తుడై పొందం దట్ సింపుల్ ఇట్ ఈస్ భాష్యం పురుష పురుషయనాత్ అది దేవుడికి పురుష అని పేరు మళ్ళీ మొదటికొచ్చింది కథ మళ్ళీ మొదటికి వచ్చాం శ్లోకం పురి శయనాథ్ ఏముడికి పురుష అని ఎందుకో తెలుసున్న పేరు పురి శయనాథ్ పురి అంటే పురమునందు శయనాథ్ నివాసము చేయుటం వలన పురము అంటే నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న సో ఈ నవద్వారపురమునందు ఈ తొమ్మిది గేట్స్ ఉన్న పురమునందు మకా ఉంటాడు కాబట్టి ఆయనకి పురుష అని పేరు ఎంత బాగుండదు మనిషి తన ఎందు ఉన్న దైవత్వాన్ని గుర్తించలేక బయట దేవుడి కోసం వెదుకులాడుకుంటూ ఉంటాడు దేవుడు తన ఎందే ఉన్నాడు కాబట్టే దేవుడికి పురుష అని పేరు అయితే ఇంకో అర్థం పూర్ణత్వాద్వా భాష్యకర్వా మరో అర్థం దేవుడు ఇక్కడుంటే అయ్యో ఇది చిన్న దేహము చిన్నదే కదండి ఇక్కడ ఉన్నట్టే ఆయన కూడా చిన్నగా అయిపోతాడా ఈ దేహము పుట్టింది గిట్టుతుంది మరి ఆయనకు కూడా పుట్టుటా గిట్టుటా వస్తాయా రావు దేవుడు చిన్నగా అయిపో ఇప్పుడు అనంతుడైన సూర్యుడిని నీటి పడియ తనలో ప్రతిబింబిస్తుంది కదా సూర్యుడు అనంతుడు కానీ ప్రతిబింబించడం అనేది ఉంటుంది నీటి పడియా ప్రతిబింబిస్తుంది ఎలా ప్రతిబింబిస్తుంది ఆ నీటిపడి తన సైజ్ తన నిడివి ఎంతయో ఆ నిడివికి లోబడి ఉండే విధంగా సూర్యుణ్ణి ప్రతిబింబిస్తుంది నీటి బిందువు కూడా సూర్యుణ్ణి ప్రతిఫలిస్తుంది ఎంత ఉంటాడు సూర్యుడు ఆ నీటి బిందువు లోపల పట్టిట్లో ఉంటుంది అలా ప్రతిఫలిస్తుంది ప్రతిబింబమే చిన్నదిగా ఉంటుంది బింబం చిన్నది కాదు అలాగే ఈశ్వరుడు ఈ హృదయంలో ఉన్నప్పటికీ ఆయన పూర్ణుడుగానే ఉంటాడు ఈ హృదయంలో ప్రతిఫలిస్తున్న కారణంగా ఈ చిన్నదనము ఈ అల్పత్వము ఇవి ఈశ్వరునకు సంక్రమించవు ఆయన పూర్ణుడుగానే ఉంటాడు అందుచేత ఆయనకి పూర్ణత్వాత్ పురుష పూర్ణుడు కనుక పురుషుడు అని పేరు స పరహర్జున ఆయన పరుడు పరుడు అంటే అర్థం ఏంటి పరహ నిరతిశయ పరుడు అంటే పరాయి వాడని ఏం కాదు పరుడు అంటే పరాయి వాడు అనుకున్నాడు నిరతిశయ ఇంతకంటే అతిశయము మరి లేదు ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో ఆభరణ ప్రపంచాన్ని చూపించి ఏమండి ఇంతకంటే గొప్పది మరొకటి లేదు అని చెప్పదగ్గది ఈ ఆభరణ ప్రపంచంలో ఏమి గలదు అంటే ఏం సమాధానం ఇస్తారు బంగారు అదేవిధంగా సత్తాస్ఫూర్తుల రూపంగా మనం చూసి ఉన్నాము ఈ జగత్తును వ్యాపించి ఉన్న ఈశ్వరుడు నామరూపాత్మకము మిథ్య అయిన ఈ జగత్తు కంటే అతిశయము గలవాడు ఈశ్వరుని కంటే అతిశయము మరొకటి లేదు సా కాష్ట ఎందుకంటే సాతిశయము అంటే అతిశయం అన్నది దీనికంటే అది గొప్ప అనేటువంటి హెచ్చు తగ్గులు మీకు దేశకాలములకు లోబడి ఉంటాయి పెద్దది అంటే దేశం లోపల ఉంటుంది ఎక్కువ కాలము ఉండేది అంటే కాలం లోపల ఉంటుంది ఈశ్వరుడు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడు కనుక ఆయన కంటే అతిశయం అతిశయమైన తత్వము మరొకటి ఉండదు అనుక ఆయనకు పర అనిపేరు ఎస్మాత్ పురుషాత్ నా పరం కింత్ అదే ఆ కఠోపనిషద్ వాక్యాన్ని ఆయన ఫ్రేస్గా ఇచ్చారు ఏ పురుషుని కంటే అతిశయమైనది మరొకటి లేదో ఆయన సో పురుషా న పరం కిచిత్ సా కాతి అది అది పరహ అంటే సహ భక్త్యా లభ్యస్తూ మరి అంత గొప్ప పరమేశ్వరుడు సర్వాతిశయుడు నిరతిశయుడు ఆయన దొరుకుతాడా దొరుకుతాడు దొరకడని మీరు అనుకోద్దు తూ దొరకడని అనుకోద్దు దొరుకుతాడు లభిస్తాడు దేని చేత లభిస్తాడు భక్తి చేత లభిస్తాడు భక్తికి దొరికేస్తాడు భక్తి అంటే ఏమిటండి జ్ఞానలక్షణయా అనన్య ఆత్మవిషయ అది భక్తి దాని గురించే శంకర భాషణం అంట భక్తి అంటే ఏదేదో అర్థాలు చెప్తారు భక్తి వేరు జ్ఞానం వేరు అనుకుంటారు ఇప్పుడు ప్రేమతో వంట వండి వడ్డించారు అది భక్తే జ్ఞానం జ్ఞానరూపమైన భక్తి అండి అయితే కోతి భక్తి చెప్పేది అలా ఉంటుంది ప్రేమతో వడ్డించారు దాంట్లో జ్ఞానం ఉండాలా అక్కర్లేదా జ్ఞానం లేని ప్రేమ హానికరం కోతి ప్రేమ కాబట్టి జ్ఞానం ఉండాలి సాధారణంగా లోకంలో లోకల్లో ఉండే ఒక ధోరణి మనకు కనపడుతుంది అది ఎలాగంటే యోగా పీపుల్ ఉంటారు హఠ యోగా అవి చేస్తూ ఉంటారు వాళ్ళని జ్ఞానము అనే మాట అంటే వాళ్ళకు ఒళ్ళు మండుకొస్తుంది ఒకసారి యోగా చేస్తున్నారు నేను కూడా యోగా చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఏదో కొద్దిగా గొప్ప చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు కొంచెం సోమరతనం ఎక్కువైనా తనిపిస్తున్నప్పుడప్పుడు యోగా నేర్చుకుంటూ ఉండేదాన్ని నేను అవుట్ ఆఫ్ లవ్ నేను అన్నాను మీరు ఇన్ని ఆసనాలు రోజు గంట తరబడి చేస్తున్నారు కదా పతంజలి యోగ దర్శనంలో యమనియమములను ఉన్నాయా ఈ ఆసనానికి ముందే ఉన్నాయి యమనియమ ఆసన యమనియమాలు తెలుసుకుని ఆసనం చేస్తే బాగుంటుంది నేను మీకు చెప్తాను యమనియమాలు అంటే అప్పుడు వయసులో అలా కొంచెం మిషనరీజీలు ఉండేది అనమాట సో మీరు తెలుసుకోండి యమనియమాలు తెలుసుకుని చక్కగా ఆసనాలు వేసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తే చూడండి వేస్తారు మీరు యోగాసనాలు నేర్చుకుంటే వచ్చారా మాకు పాఠం చెప్పడానికి వచ్చారా క్షమించండి నేను నేర్చుకుందుకే వచ్చాను అని నేర్చుకుని నేను నెల రోజులు నేర్చేసుకుని బయటపడతాను సో ఆ విధంగా హఠయోగం చేసేవాళ్ళు జ్ఞానానికి విరుద్ధంగా ఉంటారు అదేదో జ్ఞానం అంటే మనకి అడ్డొచ్చేది అది అక్కర్లేంది ఎందుకంటే ఈ జ్ఞానం అంటే ఒక ఆయన అన్నారు కూడా రాంచి స్కూల్ ఆఫ్ యోగా నుంచి ఉన్నాయని ఆయన అన్నారు ఏమన్నారంటే అట్ట ఈ అట్ట నుంచి ఆ అట్ట దాకా ఏం చదువుతావా అంటే నేనున్నాను మరి ఏం చేయమంటాను వచ్చే ఆసనాలు వే మయూరాసనం వేస్తున్నారు మయూరాసనం వే ఏమిటి ఈ అట్ట నుంచి అట్ట దాకా భగవద్గీత ఏం చదువుతావు జ్ఞానశత్రవహ అంటారు జ్ఞానం అంటే దే సంహవ్ డెవలప్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ హాస్టివిటీ టువర్డ్స్ జ్ఞానం జ్ఞానశ్రవ ఇక కర్మ ఉందనుకోండి కర్మలో ఉన్నవారు వాళ్ళని జ్ఞానము ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది పడతారు మొహమాటం ఉంటే పైకి ఇబ్బందిని వ్యక్తం చేయాలి కొంచెం మీరు పుష్ చేస్తే మొహమాటం పక్కన పెట్టి మీకు వార్నింగ్ ఇస్తారు ఇప్పుడు విష్ణుసాసనామం చదువుతున్నారనుకోండి ఆయన వేగంగా చదువుకుంటూ పోతాడు కాబట్టి ఆ నామం అర్థం అయితే అని అనుకోండి సడన్గా అడిగితే ఆ పుస్తకం పక్కన పెట్టి ఇలా చూసి ఏమండ ఏం వేడాకొలంగా ఉన్నాం ఇంకో తర్వాత నామం తప్పు చదివాడు అనుకోండి ఏమన్నా నామం తప్పు తప్పంటే అర్థం తప్పనే మాట ఎందుకు వచ్చింది శబ్దము అర్థము అని రెండు ఉండబట్టి తప్పనే మాట వచ్చింది అర్థాన్ని మీరు తీసి పక్కన పారేశాడు అనుకోండి ఇంక తప్పు లేదు ఉప్పు లేదు ఓ ప్రవాహంలో పోతూ ఉంటాం దాంట్లో ఇంకా ఉప్పే ఉంది తప్పే అర్థాన్ని బట్టి కదండి తప్పన్నా ఉప్పన్నా మైనస్ అర్థం ఇంక తప్పేమిటో ఉప్పేమిటి అలా పోతూ ఉంటాం కాబట్టి కర్మలో ఇరుక్కున్నవాడు జ్ఞానశత్రవహ జ్ఞానం ఎడల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటుంది అంకేతనే సాధారణంగా దేవాలయాల్లో పూజలో జరుగుతున్న టైంలో వెళ్ళి ఉపన్యాసం చెప్పకూడదు అంటే చెప్పకూడదంటే ఎవడో పఠించుకోకూడదు మీ గోళ మీకే ఉంటుందంటే వాళ్ళ భోనంలో వాళ్ళు పైగా చికాకు పడతారు ఉండవేమో ఈ వల్ల ఏమిటి మధ్యలో ఈ గోళ ఏమిటి ఆ వైకు ఐదా ఐదు ఆపలే అది కూడా అంటారు దీనికి వాళ్ళకి అడ్డొస్తుంది ఎనీవే కర్మ ఇంకా థర్డ్ గ్రూప్ ఒకటి ఉండే భక్తి వాళ్ళు భక్తి అంటారు భక్తి ఏదేదో చేస్తూ ఉంటారు భక్తి పేరుతో ఏవేవో చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు డ్యాన్స్ని కూడా చేస్తారు భక్తి పేరుతో ముఖ్యంగా భక్తి పేరుతోటి ఆర్కెస్ట్రా దింపేస్తాను ఆర్కెస్ట్రా మ్యూజిక్ వేరు ఆర్కెస్ట్రా వేరండి ఇంకే చెవుళ్ళు గల్లు కూడా పోయేట్లాగా పెట్టేసి మొత్తం వీళ్ళ ఎదురున్న సాధనాలన్నీ పెట్టేసి టక్ టక్ లాడించేస్తూ ఉంటే వాడు ఏం పాడుతున్నాడో తెలియదు ఒకసారి నేను సామర్లకోట రైల్వే స్టేషన్లో వెయిటింగ్ ఇంకా రైలు రావడం ఆలస్యం ఉండే ఈ లోపల రైల్వే స్టేషన్ బయట చిన్న దేవాలయం అవుతుంది గూడు కింద అక్కడ పది మంది ఈ హమాలీలు కూడా ఉన్నారు ఈ రైల్వే కూలీలు కూడా ఉన్నారు వాళ్ళందరూ తేలి భజన చేస్తున్నారు నాకెంతో ఆనందం అనిపించింది అమ్మ వీళ్ళు పాపం భక్తి చేసుకుంటున్నారు అని నేను ఏం చేశానంటే ఇంకా రైల్వే టైం ఉంది కదా అని అక్కడికి పోయి అక్కడ కూర్చున్నాను నేను ఒక ముప్పగంటో అరగంటో ట్రై చేశానండి అసలు వాళ్ళు ఏమిటి పాడుతున్నారో తెలుసుకున్నావు నా వల్ల కాలేదమ్మ ఎందుకంటే హార్మోని మధ్యలో తర్వాత ఏదేదో కంజీరా అంటారు ఇలా ఎలా కుట్టేస్తూ ఉంటారు దాన్ని ఎంత గడబిడంటే ఏం పాడుతున్నాడో తెలియదు ఏదో పాడుతుంది తర్వాత ఇంకా డ్యామ్స్ ఒకటి అంటే ఈ విధంగా దీన్ని బ్యాండన్ అంటారు అంటే మన మనస్సు మనస్సులో పుడుతూ ఉండేటువంటి సుఖ దుఃఖాలు రాగద్వేషాలు చికాకులు చింతలు చికాకులు చింతలు ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి మనస్సులో స్ట్రెస్గా ఉంటుంది దాని నుంచి ఒక ఎస్కేప్ ఆ విధంగా ఉపయోగిస్తాయి ఇవన్నీ ఎస్కేప్ ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎస్కేప్ అవసరం ది ట్రావైల్స్ ఆఫ్ లైఫ్ అది దానికి దానికి భక్తి అని అదేమీ భక్తి కాదు మీరు భక్తి చేస్తున్నారంటే మూడో కంటి వాడికి తెలియదు మూడో కంటి వాడికి తెలియదంటే శివుడికి కూడా తెలియదని అది అదని భక్తి అన్నది పబ్లిక్ డిస్ప్లే కాదు ఇట్స్ కమ్యూనియన్ మీ హృదయంలో మీ కమ్యూనియన్ యోగము ఆ ఈశ్వరులతోటి సమావేశం యోగము అది భక్తి అంటే భక్తిని ఒక పబ్లిక్ డిస్ప్లే కింద చేయటం దంభం అయిపోతుంది ఒకవేళ దంభ దృష్టి లేకున్నా దంభము దంభంగా ప్రకటించాలని లేకున్నా అమాయకంగానే ఉన్నా దాన్ని ఒక బ్యాండన్ అంటే ఒక రకమైనటువంటి ఎస్కేప్ పలాయనం ఈ సంసారపు గోడ ఎప్పుడు కొంతసేపు ఆర్కెస్ట్రా కింద పడిపోదాం అది అది కూడా ప్రాబ్లమే ఈ రకంగా లోకంలో ఇలాగంటే భక్తిని ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా జ్ఞానము ఎడల శత్రువులుగా ఉంటారు నేను చూశాను కనుక చెప్తున్నాను ఒకసారి నేను ఎక్కడికో వెళ్తున్నా ఒక భక్తి స్థానానికి నన్ను వాళ్ళు రమ్మంటే తీసుకుని వెళ్తూ ఒక ఆయన తీసుకువెళ్ళ తీసుకువెళ్తున్నారు వెళ్తున్నా దాంట్లో మధ్యలో ఆయన అడిగారు నన్ను స్వామీజీ మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏముందని ఏదో చేస్తూ ఉంటానని మామూలుగా చెప్పకుండా నేనేమన్నానంటే పాఠాలన్నీ చెప్పుకుంటూ ఉంటానని ఏ పాఠం చెప్తాను అంటే ఉపనిషత్తులు భగవద్గీత ఆయన ఏమన్నారో తెలుసినా ఎందుకు వచ్చిన పాఠాలండి ఉపనిషత్తులు భగవద్గీతను చక్కగా మీరు భక్తి చేయచ్చు కదా అంటే సంసారంలో ఉన్న వాళ్ళం మేమే భక్తి చేసుకున్నాము మీరు సంసారం లేదు సన్యాసం అని వేషం బాగా వేశారు భక్తి చేసుకోవచ్చు కదా ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు నేను ఆశ్చర్యపోయి ఏమండి ఏమిరు ఉపనిషత్తులు అవి అవి వాటి గురించి మీ అభిప్రాత ఏంటంటే ఇవన్నీ భక్తికి ఆటంకాలనే నా అభిప్రాయం ఓకే అయితే భక్తి అంటే ఉంటుందో చెప్పండి అమ్మ మన చెప్పండి మీరు భక్తికి ఆటంకాలు అంటే ఆయన ఏమని చెప్పాడో తెలుసు కాలుకి గజ్జకట్టి చూసారా కాలుకి గజ్జ కట్టి ఈ లోపల ఆయన దగ్గర ఉన్న సంచి ఏమిటో గలగలనిపిస్తే అది గజ్జలా ఏమిటో నేను అవునని చెప్పారు ఆయన దగ్గర గజ్జలు ఉన్నాయి కాలుకి గజ్జె కట్టి హరే రామా అది భక్తి అది భక్తి కాదని నేను మేము దేన్ని కాదని అన్నాం పోనీ దాని స్థానం దానికి ఉందని అకామిడేట్ చేసి ప్రయత్నమే చేస్తాం వీలైనంతలో మరి పోతి ఎవరు దాన్ని అకామిడేట్ చేయడం కష్టం కానీ సో అది భక్తి అప్పుడు నేను అన్నాను పొన్నండి మీది భక్తి బాగానే చెప్పారు ఈ జ్ఞానమునందు అటువంటి శత్రుభావం పెట్టుకోకండి నా పక్కనే కూర్చున్నాడు ఆయన కాపలా జ్ఞానమునందు శత్రుభావం పెట్టుకోకండి ఓపెన్ మైండ్ పెట్టుకోండి భగవద్గీత అంటే అదేదో భక్తికి ఆటంగా వనుకోకండి ఓపెన్ మైండ్ పెట్టుకుంటే బాగుంటుంది మీకు నేను కూడా మీ సలహా పాటించి ప్రయత్నం చేస్తాను గజ్జె కట్టడం అయితే నా వల్ల కాదు కానీ హరే రామ హరే రామ అను లేకపోతే రామనామాన్ని స్మరించటమనం అది నేను అభ్యాసం చేస్తా ఇట్స్ అ గుడ్ అడ్వైస్ ఐ టేక్ ఐ అప్రిషియేట్ ఇట్ బట్ మీరు మాత్రం జ్ఞానం ఏడలా అటువంటి నెగిటివ్ దృష్టికోణం మీకు మీకు మంచిది కాదని చెప్పేసి నేను చెప్పాను ఈ లోపల మీరు వెళ్ళాల్సిన చోటు వచ్చింది జనరల్గా మీకు భక్తి ఉన్న చోట భోజనం చాలా బాగుంటుంది ఎందుకంటే భక్తిలో భోజనం కూడా ప్రధానమైన అంశం కనుక భజనము భోజనము పెద్ద తేడా ఏమి లే కనుక చక్కగా రెండు కూరలు పప్పు పులుసు ఒకటి రెండు స్వీట్లు దేవుడికి నైవేద్యాలు ఉంటాయి పొంగలు ఇవి అవి సముద్ర కొంచెం నెయ్యి అది వేసి బాగా చేస్తారు పాక పాక కళ బాగుంటుంది భక్తి ప్రధానంగా ఉన్నదో ఈ జ్ఞానం వాళ్ళు రొట్టె ముక్క లేకపోతే సమ్ సిలి అలాంటి వీడి వీళ్ళ దగ్గరే ఉంటుంది జ్ఞానం వాళ్ళ దగ్గరే ఉండదు భక్తే భోజనం కావాలంటే భక్తి చూ భక్తి ఉన్న చోట భోజనం బాగా దొరుకుతుంది అప్పుడు మేము వెళ్ళాము ఆయన తీసుకెళ్లారు స్వామిజీని తీసుకురావడానికి పురాయించారు ఆయన్ని వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు భోజనాలది బాధ పెట్టారు చక్కటి భిక్ష చేశారు మళ్ళీ నాకు గుర్తుంది మళ్ళీ నాకు వెళ్ళడం తప్పలేదు ఎక్కడో పెద ముతి ఇది సో మళ్ళీ వెళ్ళడానికి అవకాశం చెప్పలేదు రమను పాపం ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటారు సో వాటెవర్ సో జ్ఞానమునందు శత్రుభావం కలిగి ఉంటారు ఎవరు కర్మపరాయముని భక్తి వైధి భక్తి వాళ్ళు తర్వాత యోగాత్మికలు జ్ఞానమునందు శత్రుభావం ఉండకూడదు జ్ఞానం లేకపోతే ఈ మూడు కూడా వాటి యొక్క శోభను కోల్పోతాయి జ్ఞానము లేని కర్మ యాంత్రికంగా తయారవుతుంది అదే నామాలు నమహ నమాహా కేశవాయ నమాహ రామాయణ నమహ మంగ నమహ దామోదరాయ అక్కడక్కడ ఎవేవో ఇందులో పొడుగు నామాలు కూడా ఉంటాయి ప్రధాన పురుషుషేశ్వరాయ నమాహ అంటూ అలాగే ఇవ్వవో ఉంటాయి యాంత్రికంగా తయారవుతుంది సారమైన ఉండదు నిస్సారంగా ఉంటుంది ఏదో అది ఆ పంతు ముగించాలి కాబట్టి ముగిద్దామన్నట్టుగా ఉంటుంది యోగంలో ఈ ఎముకలు కండరాలు ఇవన్నీ వంగుతున్నంతసేపు బాగుంటుంది ఈ ఆసనం ఆసనం కొంతకాలానికి బ్రిటిల్గా తయారయ్యి వంగడం మానేస్తాయి మోకాల నొప్పులు వస్తాయి ఇంకప్పుడు యోగంలో ఇంకా మీకు శోభయం మిగులుతుంది ఇంకా శోభ ఇలా నిటారుగా కూర్చోమంటే దాని అడుగు వాలిపోతుంటే ఇంకా శోభయం ఉంటుంది యోగంలో అది కొంతకాలం ఉండిపోతుంది జ్ఞానం దానికి జోడిస్తే దేహంతో సంబంధం లేకుండా యోగము యొక్క హయ్యర్ లెవెల్స్ ఉంటాయి హయ్యర్ రీచెస్ ఆఫ్ యోగా యూ కెన్ గ్రో ఇన్ టు దాట్ భక్తిలో జ్ఞానం లేకుంటే అది మూఢభక్తి అని అంటుంది ఆ మూఢభక్తి సరైనది కాదు కోతి ప్రేమలాగంతటైపోతుంది కాబట్టి జ్ఞాన లక్షణయా భక్తియా జ్ఞానముతో నిండి ఉన్న భక్తితో మనం ఈశ్వరుణ్ణి కొలవాలి అనన్య ఇతరము లేదు అంటే ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉంటారు ఆత్మవిషయ ఇతరము లేదు కదా ఆత్మరూపుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి మనము కొలవాలి ఈశ్వరుడు ఆత్మరూపుడు అనే విషయాన్ని విస్మరించరాదు మనం దేవాలయానికి వెళ్ళి దండం పెట్టినప్పుడు కూడా ఎదురుకుండగా కనపడుతున్న శివుడు నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అని అని అలాగా నేను ఒకసారి దక్షిణామూర్తికి దండం పెడుతున్నాను నా పక్కనే ఓ మహాత్ముడు ఏమో ఏం దండం పెడుతున్నా ఏంటన్నా అంతేగానన్నాను దక్షిణామూర్తి ఆత్మరూపుడుగా ఉన్నారు దండం పెడుతున్నారు మంచిది కాబట్టి ఆ రకంగా ఆత్మరూపంగా రాముడు కానీ శివుడు కానీ ఏ రూపంలో ఉన్నా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటము ఇది వేదాంత విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం అది భక్తి అనన్యభక్తి ఆత్మ విషయ భక్తియా మళ్ళీ వారం గుర్తి శ్లోకాన్ని ఓం పూర్ణమిర పూర్ణమిర loro hanno elaborato questo concetto che chiamiamo o che è fatta di chiare di volta da dalla nostra nostra storia di fantasa o pensa su